సంకీర్తన రెండు వందల ఇరవై ఏడు చిత్తగి మాటలు శ్రీనరసింహ చిత్త జనకావో శ్రీనరసింహ చెలరేగి ఉన్నాడవో శ్రీనరసింహ నీకు చెలులెల్లా ముక్కేరు శ్రీ నరసింహ సెలవుల నవ్వేరిట్టి శ్రీనరసింహ నీకే సెలవు మా వలపు శ్రీ నరసింహ చిత్తగింసునరసింహ చిత్తజనకా సింహ చిందీనిచమటలు శ్రీ నరసింహ నిను చిందీనది కడు జాణ శ్రీ నరసింహ చందమ్మిరేకుగోళ్ళ శ్రీ నరసింహ నీపై చిందులబాడేము శ్రీనారసింహ చిత్తమా మాటలు శ్రీ నరసింహ చిత్తజ జనకొ శ్రీ నరసింహ సిరి నరగౌగిటి శ్రీ నరసింహ మంచి శిరుల అహోబిల శ్రీ నరసింహ శిరసిత్తు శ్రీవేంకట శ్రీనారసింహ నీ శరబడివారము శ్రీనరసింహ చిత్తగిసు మాటలు శ్రీ నరసింహ చిత్తజ జనకారసింహ